అమెరికాలో తెలుగు కల్చరు అనే దాని గురించి ఈ అమెరికా ఇల్లాలు ఏం చెప్తున్నారో ఒకసారి విందాను రండి వెనుకటి రోజుల్లో వచ్చిన తెలుగువాళ్ళు అమెరికా వచ్చి ఏమాత్రం సంపాదించారు అంటే సాధారణంగా మొగాళ్ళ వంక చూడాల్సి ఉంటుంది కానీ ఆ రోజుల్లో వచ్చిన మన తెలుగు దగ్గర తెలుగుతనం ఎంత ఉంది అని తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ంటి తెలుగు ఇళ్ళ దగ్గరికి రావాల్సిందే ఎందుకంటారా అప్పట్లో వచ్చిన మగాళ్లలో మూడొంతుల మందికి పైగా పండకు చక్కగా తలంటి పోసుకోవడం పెళ్లిలో సరదాగా పేర్లు చెప్పడం లక్షణంగా తెలుగులో ఉత్తరం రాయడం ఇలాంటివి చూస్తే నామోషి పడే రకాలు వాళ్ళు ప్యాంటు చొక్కాలు వేసుకొని ఇంగ్లీషు చదువులు చదివిన మీకు ఇంగ్లీష్ కల్చర్ అంటే మహామోజు అందుకే అమెరికా మీకు ఐడియల్ ప్లేస్ అనుకుంటూ అంగలేసుకుంటూ అమెరికా వచ్చారు ఇక్కడికి వచ్చాక కాస్త కాలు చెయ్యి కూడ తీసుకోగానే అక్కడికి ఇంటిని ఇల్లాలని ఉద్ధరించడం పూర్తయిపోయింది అనుకున్నారు ఆ తర్వాత ఇంకా ఏం చేయాలో తోచక ఇన్ని తెలివితేటలు పెట్టుకొని ఇంత దూరం వచ్చి ఏదో ఒకటి చేయకపోతే ఎలాగా అని ఊరిని ఉద్ధరించడానికి బయలుదేరారు మీ మగాళ్ళందరూ ఇండియాలో ఉన్నప్పుడు అక్కర్లేని కల్చరు ఇక్కడికి వచ్చాక కావాల్సి వచ్చింది మీ అందరికీ మన తెలుగు కల్చర్ అంతా కాలువల పాలైపోతుంది కాపాడుకోవాలి అనుకుంటూ కంగార పట్టం మొదలెట్టారు మీరందరూ మీటింగులు సమావేశాలు ఏమా అర్జెంట్ అన్నారు ఏమైనా సరే తెలుగు సంఘాలు ఉండి తీరాలి అని తీర్మానం చేశారు పెద్ద పెద్ద ఆశయాలతో మొదలు ఇలాంటి సంఘాలని నడిపించాలి అంటే చాలా తెలివితేటలు సమర్థత ఉండాలి కాబట్టి మగాళ్ళ మేము ప్రెసిడెంట్లుగా ఉంటాము అన్నారు మీరు అవసరమైనప్పుడు ఆడవాళ్ళు ఏదో కాస్త చేయి వేస్తే చాలు అన్నారు చిన్న చిన్న పనులు చేయడానికి ఆడవాళ్ళకి అవకాశం ఇచ్చారు అంటే ఎలాగా తెలుగు సంఘాల బ్యానర్లు తయారు చేయడం తెలుగు ఫంక్షన్లకి వంటలు ఉండడం ప్రోగ్రాంలో ముందు చిన్న చిన్న ప్రార్థనలు లాంటివి పాడడం చివరికి జనగణమ లాంటివి పాడడం మధ్యలో కోలాటాలు గట్రా లాంటివి వేయడం చిన్న పిల్లకాకులకు కాస్త పాటలు పద్యాలు నేర్పించడం ఇలా చిన్న చితక పనులు చేస్తే మిగిలింది మొత్తం మేము మగాళ్ళను అన్నారు మరి మీరు స్టేజీలు ఎక్కి టైల్ సవరించుకుంటూ మస్ట్ ప్రొటెక్ట్ అండ్ ప్రిజర్వ్ అవర్ కల్చర్ అంటూ పెద్ద పెద్దగా లెక్చర్లు దంచారు కదా ఇలాంటి సంఘాలు లేకపోతే తెలుగుతనానికి తెగులు పట్టే ప్రమాదం ఉంది అంటూ తడుముకోకుండా లో నొక్కి మరీ చెప్పారు మీరందరూ మన సంస్కృతి సాంప్రదాయాలను పదిలంగా మన పిల్లలకు అందించాల్సినటువంటి బాధ్యత మన వాళ్ళందరికీ ఉన్నది అంటూ చాలా సీరియస్గా హెచ్చరించారు మీరు తల్లులందరినీ అసలు నాకు తెలియకడుగుతాను రోజు వెళ్ళే ఆఫీస్కు వీకెండ్లే వెళ్ళే పార్టీకి ఏ నెలకు వచ్చే సంవత్సరంలో హాజరయ్యే పెళ్ళికి వీటన్నింటిలో వేటికి ఏమీ తేడా లేకుండా ప్యాంటు చొక్కాలతో ప్రత్యక్షమయ్యే మీ మగాళ్ళ దగ్గర ఏమాత్రం తెలుగు కల్చర్ ఉందబ్బా ఆ రోజుల్లో మీరు ఇక్కడికి మీ ఇంగ్లీష్ డిగ్రీలు తీసుకొని వస్తే మేము మన తెలుగుతనాన్ని మా కుంగుని కట్టుకొని మరీ తీసుకొచ్చాము మా దగ్గర ఉన్న తెలుగుతనం అచ్చమైనది స్వచ్ఛమైనది ఈ అమెరికా దేశంలో ఇన్నేళ్లుగా ఉంటున్నా ఇప్పటికీ కూడా వేసం కాలంలో పూచే మల్లెపూల సౌరభంలాగా మా దగ్గర తెలుగుతనం గుబాళిస్తూ ఉంటుంది మా కట్టు కట్టుబొట్టులో మా వంట వార్పులో మా మాటా చేతల్లో తెలుగుతనం ఉట్టిపడుతూ ఉంటుంది మీ మగాళ్ళ దగ్గర కాగడా పెట్టి వెతికి చూసినా కనిపించని కల్చరు మా దగ్గర కావలసినంత ఉంది ఒకవేళ మీ దగ్గర కాస్త కూస్తో తెలుగు కల్చరు ఉన్నా అది కల్తీ కల్చరే ఈ తెల మన తెలుగు కల్చర్ని నిలబెట్టామని కాలరెత్తుకుని తిరిగి ఓ మగ మహారాజులారా ఒక్కసారి మీ కళ్ళజోడు తీసి పరకాయించి చూడండి మన సంస్కృతి సాంప్రదాయం మన తెలుగుతనం పచ్చగా ఈ అమెరికా దేశంలో కూడా కళకళ్ళాడుతూ ఉంది అంటే అది మా తెలుగు ఇళ్ళ చలవే అని మీరు తప్పక ఒప్పుకుని తీరాలి ఇక్కడికి వచ్చి మీరు కష్టపడి సాధించాం అనుకుంటున్నటువంటి మీ ప్రగతి వెనకాల అడుగడుగున మా ఆడాళ్ల అభయహస్తం ఉంది అని మీరు మర్చిపోకండి తెలుగు సంఘాలకు సంస్థలకు మీరు ప్రెసిడెంట్లైతే కావచ్చు కానీ తెలుగుతనానికి ప్రతినిధులం మాత్రం మేమే ప్రతిసారి జరిగే ఈ తెలుగు మహాసభలకు వేలకు వేలు డాలర్లు ఖర్చు పెట్టి ఎక్కడెక్కడి పిలిచి ఘనంగా సన్మానాలు గట్రా చేస్తూ ఉంటారు కదా ఈసారి ఓ పనిచేయండి సగటు తెలుగు ఇళ్ళందరినీ పిలిచి వాళ్ళందరినీ ఆదరించి వారికి సన్మానం చేయండి మీకు బోల్డ్ ఖర్చు కలిసి వస్తుంది ఇన్నాళ్ళుగా చేసిన తప్పును మీరు దిద్దుకున్నట్టు అవుతుంది ఏమంటారు